గణానావామహే ఉపమశ్రవస్త్రీమహాగాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా పర్యంతం వందే గురు పరంపరా ం భద్రం కిష్ణుయామజవాహ భద్రం పశ్యే మాక్షజ్రాథిరైరంగైస్తునూ యశేమదేవహిత్యదు స్వస్తి నంద్రో వృద్ధ్రవాస్తిన పూషా విశ్వవేదా స్వస్తి నస్తాక్ష్యోరిష్టనేమి స్వస్తినో బృస్పతి ఓ శాంతిశాన్ని అకల్పకమ జ్ఞేయాభిం ప్రచక్ష బ్రహ్మ జ్ఞేయమం నిత్యం అజేనాజం విబుధ్యతే భాష్యం అకల్పకం సర్వకల్పనావర్జితం అన్ని కల్పనల నుండి విడువబడి ఉంటుంది మీరు సినిమాకి వెళ్తారు సినిమా చూస్తారు సినిమా అంత కల్పనే కదండి ఆ కల్పనలన్నీ ఎక్కడ ప్రకాశించాయి నా ఎందు ప్రకాశించాయి కల్పనలన్నీ అయిపోయాయి సినిమా పూర్తయిపోయాయి వాడు శుభం వేస్తాడు ఇంగ్లీష్ సినిమాల్లో అలా వేయరు కానీ పాత తెలుగు సినిమాల్లో ఇప్పుడు ఎలా ఏడుస్తున్నారో నాకు తెలీదు పాత తెలుగు సినిమాల్లో శుభం అని అంటే పూర్తయింది అర్థం సో ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్ళి అయ్యా మహాత్మాజీ మా మా వారు ఫలానా వారు బంధువు ఏదో బంధువు తండ్రో పోయారంటే ఆయన శుభం అన్నాడు అంటే ఏమిటి అక్కడతోటి ఆ సంసార దుఃఖం అంత అయినందుకు పాపం ఆయన సంతోషించాడు అందుకోసం శుభం అన్నాడు ఈ విన్నవాడు అర్థం చేసుకోవడం కష్టపడచ్చు అది వేరే సంగతి సో కాబట్టి అలాగే ఆ సినిమా కూడా శుభం ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి శుభం అనే సినిమాలో వేశాను ఇప్పుడు ఆ శుభం పడి వరకు ఎన్నెన్నో జరిగాయి చాలా చాలా ఘటనలు జరిగాయి శుభం ఇప్పుడు ఏదైనా జరిగినట్ట అంతే కదా అలాగే జీవితం కూడా శుభము ఎవేవో జరిగాయి జీవితంలో పెళ్ళిళ్ళు జరిగాయి పిల్లలు మరొకటి మరొకటి కానీ ఏమీ జరిగినట్టు కాదు ఏమీ జరిగినట్టు కాదు సో కాబట్టి సర్వ అంత కల్పన ఆ కల్పని కల్పనలేనండి ఆ కల్పనలు ఉన్నాయి కదా ఆత్మచైతన్యం లేవు కల్పనలు ఉంటాయా రజ్జువునందు సర్పం ఉంటుందండి ఉండదు సర్వకల్పనావర్జితం ఇప్పుడు ఇక్కడ కల్పనావర్జితం అంటే అర్థం ఏంటంటే నా అప్రతీతి తయోర్ బాధ కింటు మిథ్యాత్మనిశ్చయ అనే ఒక మాట ఉన్నది వే వేదాంత పంచదశలో తయో బాధ నా అప్రతీతి ఇప్పుడు గ్రాహ్యాభావే తదగ్రహం అనే మాట మనం చూసాం అంటే సంకల్ప్యము లేకపోతే సంకల్పకమైన మనస్సు కూడా లేదు గ్రాహ్యం ఎప్పుడైతే లేదో గ్రాహకం కూడా లేదు అంటే అర్థం ఇప్పుడు మనస్సు చలనం ఉండదు దృశ్యము యొక్క దర్శనం ఉండదు అని కాదు ప్రతీతి ఉండదని కాదు బాధ అంటే బాధింపబడుట నిషేధించుట నేతి నేతి నిషేధించటం అంటే దాని ప్రతీతి ఉండదు అని కాదు మరేమిటి కింతు మిథ్యాత్మ నిశ్చయ అది ప్రతీతమగుతున్నా వాస్తవముగా ఉన్నది కాదు అనే నిశ్చయం దీనికి ఎలా చెప్తారంటే మీరు చతుస్సూత్రం చదివారు కదా చతుస్సూత్రలో ప్రారంభంలో సోపాధిక భ్రమ నిరుపాధిక భ్రమ అని రెండు భ్రమలు ఉంటాయి ఇప్పుడు రజ్జు సర్పభ్రమ ఉందనుకోండి దీపం వేయగానే పోతుంది అక్కడతో దాఖరది ఎందుకంటే అది నిరుపాధిక భ్రమ డరాజ్ ఆకాశము నీలముగా ఉన్నది అని భ్రమ ఉంటుంది ఆకాశం నీలంగా ఉండదండి మీకు తెలుసా ఆ సంగతి ఆకాశం స్పేస్ అది స్పేస్కి రంగు అవే ఉంటాయి అవే ఉండవు కానీ అది ఆ సంగతి తెలిసినా ఆకాశంగా చూస్తే ఎలా ఇప్పుడు ఎలా కనపడుతుంది ఆకాశం తల అక్కడ ఒక పెద్ద డేగిసా వేడి నీళ్లు కాచుకునే డేగిసా లేదు తల పెద్ద డేగిసా అని బోర్లిగిస్తే ఎలా అలా ఉంటుంది అక్కడ తలము లేదు మలినము లేదు ఉన్నట్టు కనపడుతుంది లేదని తెలుస్తూ ఉంటుంది వీడికి తెలిసినా కనపడుతుంది ఎందుకని ఆ అట్మాస్పియర్కి డైఫ్రాక్షన్ లైటు డిస్పర్షన్ ఉన్నంతకాలం ఆ కన్ను ఉన్నంతకాలం అలాగే కనపడుతుంది సినిమా మిథ్యని తెలుస్తున్నా కనపడుతుంది కాబట్టి కనపడటం ఎడలా మనకి విరోధం లేదు అది కనబడరాదు అనే విరోధం లేదు ఆ కనబడుతున్నది మిథ్యా అనే నిశ్చయం మిథ్యాత్వ నిశ్చయ ఏమీ సందేహం లేదు నిస్సందేహంగా ఈ కనపడేదిని మిథ్యా అని గుర్తించటము దాన్నే సర్వకల్పన వర్జితం అంతేగాని కల్పనలు కనబడవని కాదు కనపడతాయి మిథ్య స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలాగంటారంటే పంచనద్య సరస్వతి అని అంటే పంచ పంజాబ్ పంచనద్య సరస్వతి సరస్వతి నది ఆ సముద్రంలో చేరే ముందు ఐదు నదులుగా విడిపోయి సముద్రంలో కలిసిపోయింది ఇప్పుడు సముద్రంలో కలవడానికి ముందు ఐదుగా విడిపోయింది కానీ కలిసిపోయిన తర్వాత ఇంకా ఐదు అనేది ఏమీ లేదు ఈ పంచత్వం ఏమీ ఉండదు ఈ ఐదు అనేది ఒకటి పంచత్వం అంటూ ఏముండదు అలాగే ఐదు ఇంద్రియాలు ఉంటాయి ఈ ఐదేంద్రియములు ఐదు రకముల జ్ఞానములను ఐదు రకముల ఉపాధులను తీసుకెళ్ళి ఆ ఆత్మ చైతన్యంలో పోస్తాయి ఆ చైతన్యంలో కలిసిపోయి అన్నీ చైతన్యం అయిపోతాయి రూపం వెళ్ళి చైతన్యం అయిపోతుంది శబ్దం వెళ్ళి చైతన్యం అయిపోతుంది అంతే ఇంకా అవి ఉండవు ఉంటే ప్రతీతవుతాయి తప్ప ఉండవు ఆ సరస్వతి పంచనజ సరస్వతి ఐదుగా విడిపోయి సముద్రంలో కలిసిన ఆ సరస్వతి నది ఏమిటంటే ఆత్మచైతన్యమే దాని ఎందు ఈ సకల కల్పనలు వాస్తవంగా ఉండవు భాషిస్తా అంతే ఇప్పుడు కూడా వేదాంతులు భాషించటానికి విరోధులు కాదు భాషించదు అని అనరు జగత్తు భాషించదు అని అనరు జగత్తు మిథ్యా సత్యం కాదు అని సర్పం కనబడదు అని కనబడే సర్పం సత్యం కాదు అని మాత్రం కాబట్టి సర్వకల్పనావర్జితం అతఏవ అజం జ్ఞానం జప్తి మాత్రం ఇప్పుడు మీకు ఘటజ్ఞానం కలిగింది ఘటజ్ఞానం అంటే మీలో తెలివి ఉండి అది ఘటజ్ఞానంగా వచ్చిందా తెలివి లేకుండానే వచ్చేసిందా తెలివి ఉండి వచ్చింది అంటే ఇప్పుడు తెలివియే ఘట జ్ఞానం అయింది ఈ అయింది అనే మాటని పుట్టింది అనొచ్చు మట్టియే కొండ అయింది అనండి అదొక వాక్యం దాన్ని ఇంకో రకంగా చెప్తా చూడండి మట్టి నుండి కుండ పుట్టింది ఏమంటే ఇంకొకటి చెప్తా చూడండి మట్టియే కుండగా పుట్టింది చూడండి పుట్టుట అనేది పుట్టుకొచ్చాను నేను అక్కడ పుట్టడం లేదు నా మొహం అయినా పుట్టుట అనేది పెట్టే నేను తీసుకొచ్చా మానవుని మస్తిష్కం అలా పనిచేసుకుంది పుట్టింది అంటాడు ఏం పుట్టింది ఏమీ పుట్టలేదు వీడి సం వీడి ఘట సంస్కారం ఉండబట్టి ఘటాన్ని వీడు చూస్తున్నాడు అధ్యారోపణ చేసి పుట్టిందంటాడు సో ఏం పుట్టింది ఏం పుట్టలేదు కానీ పుట్టిందంటాడు సో అలాగే ఇప్పుడు ఎరుక తెలివి ఉన్నది ఈ తెలివి ఘటజ్ఞానముగా పుట్టింది ఏమండి ఇప్పుడు మీరు చెప్పండి తెలివి ఘటజ్ఞానంగా నిజంగా పుట్టిందా పుట్టలేదు మరి ఘటం ప్రకాశించిందా లేదా ఘటం ప్రకాశించిందా కానీ తెలివి మాత్రం ఘటజ్ఞానంగా పుట్టలేదు ఒకవేళ తెలివి ఘట జ్ఞానంగా పుట్టేసింది అనుకోండి ఇంకా ఘటజ్ఞానమే ఉంటుంది ఇంక ఏ జ్ఞానమూ ఉండదు ఏ ఇప్పుడు కాబట్టి సినిమా తెర మీద హీరో కనపడితే ఆ ప్రకాశం హీరోగా పుట్టేసిందా ఏమీ పుట్టలేదు పుట్టినట్టుగా భాషిస్తుంది అంతకుముందు లేని హీరో ఇప్పుడు వచ్చాడు కాబట్టి హీరో పుట్టాడు దేంట్లో పుట్టాడు ప్రకాశంలో పుట్టాడు ప్రకాశం హీరోగా పుట్టింది అని గురికే భాషిస్తుంది కానీ హీరో యథార్థంగా ఉన్నాడా లేడా లేడు కాబట్టి ప్రకాశము అజ్యము అలాగే ఆత్మచైతన్యము శబ్దజ్ఞానం ప్రసజ్ఞానం రూపజ్ఞానం ఇన్ని జ్ఞానాలను ప్రకాశింపజేస్తున్నా కూడా జ్ఞానాలను ప్రకాశింపజేయడం కాదు శబ్దస్పర్శ రూపాదులను ప్రకాశింపజేస్తున్నా కూడా అది అజ్యము ఎటువంటి వికారములు పరిణామములు పొందదు పుట్టుకనేది దానికి లేదు ఈ ఈ ఆచార్యులు ఏమని చెప్తారంటే దేవుడులో వికారము లేక పరిణామము వచ్చి జగత్తు వచ్చిందంటారు ఇప్పుడు రెండు రకాలు చెప్తారు దేవుడు అక్కడ ఉన్నాడు జగత్తుని సపరేట్గా సృష్టించాడు జగత్తు వేరు దేవుడు వేరు ఇది ఒక రకం ఈ వైకుంఠం కైలాసం హేవెన్ అక్కడి నుంచే వచ్చాడు దేవుడు వైకుంఠంలో ఉన్నాడంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు వైకుంఠం అని ఎప్పుడైతే పెట్టారో అదో ప్లేస్ కైలాసం ఓ ప్లేస్ ఇదే క్రిస్టియానిటీలోకి వెళితే ఇస్లాం అయితే పారాడైజ్ అని ఒక ప్లేస్ ఉంటుంది పారడైజ్ అంటే మన ప్యారాడైజ్ కాదు ప్లేస్ స్వర్గం అనమాట ఈ పారాడైజ్లో దేవుడు ఉంటాడు అక్కడెందుకున్నాడు అంటే మన రావణు అక్కడ ఉండే సృష్టించాడు ఈ కాబట్టి దేవుడు వేరు జగత్తు వేరు ఇది ఇది ఒక దృష్టి ఇది అంగీకారం కాదు అలా కాదు దేవుడు తన నుండి జగత్తును సృష్టించాడు వీళ్ళు మన వాళ్ళందరూ కూడా మన ఇండియన్ వెరైటీ ఆఫ్ వేదాంత ఐటీస్ ఇండియన్ వెరైటీ ఆఫ్ కాస్మాలజీ సంవాట్ అడ్వాన్స్డ్ ఒక్క స్టెప్ బెటరు మన విశిష్టాద్వైతంలో ఏమని చెప్తారు దేవుడు తన నుంచి జగత్తును సృష్టించాడు ద్వైత మధ్వాచార్యుల యొక్క ద్వైతం కూడా అంతే నింబార్కాచార్యుల యొక్క ద్వైతము అద్వైతం దానికి కూడా ఏదో అద్వైతం శుద్ధాద్వైతం ఏదో పేరు ఉంటుంది వాళ్ళు అలాగే చెప్తారు వల్లభాచార్యుల యొక్క పుష్టి మార్గంలో అలాగే చెప్తారు శాక్తీయుడు అంటే శాక్తీయులు చాలామంది ఉన్నారు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు వెరైటీ ఆఫ్ శాక్తేయులు ఉన్నారు సో ఈ అవధూతవాదులు అందరూ ఈ శాక్తేయుల్లో పడతారు సో వీళ్ళందరూ కూడా ఏమని చెప్తారంటే దేవుణ్ణించి అంటే శాక్తేయులు అంటే మీకు కశ్మీరీ శైవిజము కశ్మీరీ శాక్తేయ బెంగాల్ శాక్తేయ ఉత్తరప్రదేశ్ శాక్తేయ ఈ శక్తివాదులు చాలామంది ఉన్నారు వీళ్ళు కేరళ వెళ్తే అక్కడ శక్తివాదులు చాలామంది ఉన్నారు వీళ్ళందరూ ఏమని చెప్తారంటే ఆ శక్తియే ఈ జగద్రూపంగా ప్రకటమైంది అని చెప్తారు వాళ్ళు కూడా పరిణామం అయింది అభిన నిమిత్తోపాదానవాదులు వాళ్ళు కూడా ఆధునిక కాలంలో వచ్చే బాబాలు వీళ్ళు దీని మీద చాలా చర్చ అవుతుంది అందుకోసం నేను ఊరికే మీకు ఒక సమగ్రమైన విచారణ వివరణ ఇస్తున్నాను వాళ్ళ వ్యక్తిగత గోళ అది అది వేరు ఆధునిక కాలంలో వచ్చినటువంటి బాబాలు ఈ ఈ ఈ ఆశ్రమాలు ఈ మహాత్ములు వీళ్ళు వీళ్ళు డాక్టర్ని అంటే ఏమిటో తెలియదు అసలు వీళ్ళకి ఒక సిద్ధాంతం అనేది వాళ్ళు ఏమీ ఎరగరు వాళ్ళు ఏదో పూజా విభూతి ఇలా తీయడం లేకపోతే ఓ లింగం అలా పెట్టడం ఈ పూజే ఆ పూజే ఈ పాట పాడు ఆ పాట పాడు ఇలా కాలక్షేపం చేస్తారు తప్ప డాక్టర్ని అనేది ఏమి ఒక సిద్ధాంతం ఉండదు వాళ్ళకి తెలియదు కూడా సిద్ధాంతం కానీ రామానుజుడు మధ్వ వల్లభాచార్య నింబార్కాచార్య తర్వాత చైతన్య మహాప్రభు వీళ్ళందరూ కూడా సిద్ధాంతకర్తలు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తారు ఆ సిద్ధాంతం ఏమిటంటే దేవుడు జగద్రూపంగా పరిణామాన్ని చెందాడు జగత్తు సత్యం దేవుడు సత్యం జగద్రూపంగా పరిణామాన్ని చెందాడు పరిణామాన్ని చెందేటంటే పుట్టుక ఉన్నట్టే ఇది అంగీకారం కాదు ఇక్కడ మనం చెప్పే వేదాంతం ఏమిటంటే పరిణామం ఏం లేదు దేవుళ్ళు పరిణామం ఏమిటంటే జ్ఞానంలో పరిణామం ఉండదు ద్రవ్యంలో పరిణామం ఉంటుంది తప్ప జ్ఞానంలో పరిణామం ఉండదు ద్రవ అంటే దేవుడు ద్రవ్యాత్మకుడై ఉంటాడు వాళ్ళ సిద్ధాంతంలో దేవుడు ద్రవ్యరూపుడై ఉంటాడు ద్రవ్యం అవ్వాలి మెటీరియల్ దేవుడు అయిపోవాలి అప్పుడు పరిణామం వస్తుంది జ్ఞానంలో పరిణామం ఏమస్తుంది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే దాంట్లో పరిణామమే వస్తుంది వివర్తమే వస్తుంది అంటే పుట్టకున్నా పుట్టినట్టుగా భాషించ సర్వకల్పనావర్జితం అత ఏవ అజం ఆ జ్ఞానం యొక్క స్వరూపం అట్టిది జ్ఞానం అజం జ్ఞానం ఇప్పుడు ఘటజ్ఞానం పుట్టిందా ఇప్పుడు ఘటజ్ఞానం కలిగింది ఘట సంకల్పం కలిగితే ఘటజ్ఞానం కలిగింది ఘట జ్ఞానానికి ముందు ఏ ఏముంది జ్ఞానం ఉన్నది ఇప్పుడు ఏముంది ఘటజ్ఞానం వచ్చింది ఘట జ్ఞానం కలిగి మళ్ళీ పోయింది ఘటజ్ఞానం మరి ఘటజ్ఞానం పుట్టింది కదా అంటే చూడు ఘటజ్ఞానం పుట్టలేదు ఘట సంకల్పం పుట్టింది తరంగం పుట్టింది కదా రాయి వేశారు తరంగం పుట్టింది తరంగం పుట్టిందా నీరు పుట్టిందా తరంగం పుట్టింది నీరు పుట్టలేదు అలాగే అత పుట్టిన తరంగం మళ్ళీ పోయింది కూడా అలాగే ఆ మనస్సు యొక్క చలనం చేత ఘట జ్ఞానం ఇంద్రియముల యొక్క చలనము మన కన్ను మనస్సు కలిసి ఘట జ్ఞానం పుట్టింది పోయింది దాంట్లో జ్ఞానం పుట్టలేదు ఘటా సంటాకార వృత్తి పుట్టింది పోయింది ఘటాకార వృత్తి కూడా పుట్టినట్టు కనపడిందా నిజంగా పుట్టేసిందా పుట్టినట్టు కనపడింది మరి అదే మాయ అంటే ఇప్పుడు సినిమా తెర మీద కాంతి పుట్టిందా హీరో పుట్టాడా ఒక ఒక లెవెల్లో కాంతి పుట్టలేదు హీరో పుట్టాడు హీరో పుట్టాడా పుట్టినట్టు కనపడ్డా కాబట్టి అజం జ్ఞానం ఇప్పుడు కూడా జ్ఞానము యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే కాంతి లాంటిది జ్ఞానం కాంతి ఏం చేస్తుంది వస్తువులను ప్రకాశింపజేస్తుంది అలాగే జ్ఞానము ఈ సంకల్పాలని మనస్సు యొక్క సంకల్పాలని ప్రకాశింపజేస్తుంది కాంతి మారుతుందా ఇప్పుడు కాంతి ఇక్కడ ఈ కాగితాన్ని ప్రకాశింపజేసింది ఇక్కడేమో ఈ ఘటాన్ని ప్రకాశింపజేసింది కాగితాన్ని ప్రకాశింపజేసే కాంతిలో లక్షణం వేరు ఘటాన్ని ప్రకాశింపజేసే కాంతి లక్షణం వేరు అని మీరు చెప్పగలరా చెప్పలే మారదు కాంతి అలాగే జ్ఞానం కూడా దేనిని ప్రకాశింపజేసినా తను మారదు ప్రకాశములు మారుతాయి తప్ప ప్రకాశకమైనటువంటి జ్ఞానము మారదు తర్వాత జ్ఞానము మార్పులకు కూడా సాక్షిగా నిలబడి ఉంటుంది కానీ అజ్ఞానం చేత జ్ఞానం మారిపోయింది అని అనిపిస్తుంది ఇప్పుడు ఘట జ్ఞానం పోయి పట జ్ఞానం వచ్చిందంటే వీడి జ్ఞానమే మార్పు వచ్చింది అనుకుంటాడు జ్ఞానంలో మార్పు ఏమీ లేదు జ్ఞానం అలాగే Appears to change. He doesn't change. Not only that, He deluminates the changes. Kabata akalpa kam jnanam. Jnanam meant kartha kaadu, karma kaadu, karanam kaadu. Bhava artha. But in the past, Jnādhatu. Jnādhatu means that the knowledge is created. The knowledge is created by karma. It is created by karma. It is created by karma. It is created by karma. కరణం అర్థం కావచ్చు అది కాదు మరి ఏమిటి ఇప్పుడు అంటే భావార్థం అంటే తెలి తెలివి అనే అర్థం వస్తుంది కర్త అర్థమైతే తెలియవాడు లేకపోతే తెలియనది కర్మార్థం అయితే తెలియబడేది కరణమర్థం అయితే తెలుసుకున్నట్టుకు ఉపయోగించే కరణము మూడు కూడా కాదు మరి ఇంకేమిటి తెలివి అని అర్థం నాడాక అనుకోండి నడక అంటే కుడివైపా తేడవ వైపా అలాగే ఉండదండి తూర్పా పడమరా అలాగే ఉండదు పైకా కిందక అలాగే ఉండదు నడక అంతే అది ఏదైనా కావచ్చు జ్ఞానము జ్ఞప్తి మాత్రం కారకములు ఏమీ శుద్ధమైన తెలివి అది ఆత్మ అది ఈ ఆత్మ సరే ఆత్మ ఇప్పుడు ఒక ఆత్మా ఆత్మ అని పదిసార్లు వస్తుంది మనకి కొన్ని వాదాలు ఈ ద్వైతవాదుల్లో ఒక వాదం ఉన్నది ద్వైతవాదుల్లో ఒక వాదం ఎస్పెషల్లీ విశిష్టాద్వైతం ఇంకా ఇంకా ఇతర వాదాలు కూడా ఉన్నాయి వాళ్ళు ఏమంటారంటే అంటారు అలాగా ఊరికే ఆత్మ ఆత్మని చెవి కోసిన మేకలా గోల తత్వం ఏమిటో చెప్పు అంటారు ఆత్మ ఆత్మ అంటే నువ్వు ఆత్మ నేను ఆత్మ నువ్వు నీ దగ్గర నువ్వు నా దగ్గర నేనున్నాను ఇద్దరం సంసారంలో పడేడుస్తున్నావు మనకి మనకి అసలు విషయం ఏమిటో చెప్పు అంటే అసలు విషయం శ్రీ మహావిష్ణువు అని చెప్పాలి దట్ ఈజ్ వాట్ దెస్సే మేమంటాం కోరి వెరిమొహం నువ్వు ఆత్మను అర్థం చేసుకుంటున్నావు నువ్వు పొరబడ్డావు నీకు తెలియలేదు అసలు విషయం ఆత్మే మరి మా బ్రహ్మ మాట ఏమిటో ఆ బ్రహ్మ జిజ్ఞాస కదా బ్రహ్మ మాట ఏమిటంటే ఇదే బ్రహ్మ ఆత్మయే బ్రహ్మ జ్ఞేయాభిన్నం జ్ఞేయనా పరమార్థసత బ్రహ్మణ అభిన్నం ప్రతక్షతే అయా జ్ఞేయబ్రహ్మ అంటే మనిషే పుట్టినందుకు తెలుసుకోదగ్గది అది జ్ఞేయ బ్రహ్మ మనం చాలా తెలుసుకుంటున్నాం డబ్బు ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నాం అది ఎలా సంపాదించాలో తెలుసుకున్నాం ఎలా ఖర్చు పెట్టాలో తెలుసుకుంటున్నాం దాన్ని ఎలా దాచిపెట్టాలో తెలుసుకుంటున్నాం ఆఖరికి ఏమైందండి ఆ డబ్బు అలా వేళ మన వేళ్ల మధ్య నుంచి పోయింది అవును వీడిక్కడి నుంచి అలా చూస్తుండగా నోరు వెళ్ళబెడతాడో ఆ డబ్బు ఇక్కడే ఉంటుంది వీడిపోతాడు భుంజంతి ధూర్తాకృపణస్య విత్తం ఎవరో ధూర్తులు ఎంజాయ్ చేస్తారు ఆ విత్తాన్ని కదా వీడు ల్యాండ్ని భాగవతంలో ఉద్ధవ గీతలో భూమి గీతము ఉంది దాని పేరే భూమి గీతం ఎప్పుడైనా చదివితే బాగానే ఉంది రాబోయే పుస్తకంలో వస్తుంది పది శ్లోకాలు ఉన్నాయి నేను అవన్నీ ఓపికగా కూర్చుని తెలుగులో అనువాదం వివరణాత్మకమైన అనువాదం చేసి పెట్టాను ఎప్పుడైనా చదువుదురు కానీ ఎప్పుడో వస్తుంది కాబట్టి డబ్బు రాజకీయం తెలుసుకున్నారనుకోండి అయ్యే వస్తుంది ఏ ఎందుకు పనికిరా అంత అయోగ్యమైనది అదే కానీ మరొకటి పోలేదు రాజకీయంలోకి మనం వెళ్ళకూడదు రాజకీయంలోకి వెళ్ళేవాడి దగ్గరికి కూడా వెళ్ళకూడదు ఎందుకంటే అది అది ల లసునము వంటిది లసునము అంటే వెల్లుల్లిపాయ వంటిది వెల్లుల్లిపాయ మీరు తినకూడదు ఇంకోడు తిన్నాడు వాడు పక్కన నిలబెడితే మీకు ఎలా ఉంటుంది వెల్లుల్లిపాయ వాసన వేస్తాం పూనలు లాతే సిగరెట్లు లాంటిది సో యూ హ్యావ్ టు కీప్ అవే ఫ్రమ్ ఇట్ ఎనీవే సో కాబట్టి రాజకీయంలో తెలియాల్సిందే ఉంటుంది ఏమి తెలియాల్సిందే ఉండదు నేను మొన్న ఎక్కడికో భిక్షకు వెళ్ళాను అక్కడ పేపర్ ఉంది ఈనాడు పేపర్ తీసి చదివేస్తున్నాను ఏమంటే స్వామీజీ అంత శ్రద్ధగా చదివేస్తున్నారు పేపర్ బాగా చదువుతారా ఏంటంటే నేను పేపర్ చదవను ఇప్పుడు ఫ్రీగా వచ్చింది కాబట్టి ఖాళీగా ఉన్నాను కాబట్టి చదివేస్తున్నాను మళ్ళీ ఛాన్స్ దొరుకుతుందో దొరకదో అని ఎందుకంటే వీళ్ళు ఏం కొట్లాడుకుంటున్నారు ఎంతవరకు వచ్చింది వీళ్ళు కొట్లాడట ఒక ఐడియా వచ్చేస్తున్నాం అందుకోసం చదివేస్తున్నా స్వామీజీ ఒడ్డించాం అనగానే ఈ పేపర్ ఇక్కడ పారేసి లేదు అది కూడా అవసరం నన్ను అడిగితే అది కూడా అనవసరం ఏదో నేను చేశాను కాబట్టి నన్ను నేను సమర్థించుకోవాలి తప్ప అది కూడా వేస్టే తెలియదగ్గర ఏమీ లేదు రాజకీయంలో తర్వాత ఈ బంధుత్వాలు ఉంటాయి బంధువులు వాడలాగా వీడిలాగా వీడి మంచివాడు వాడి చెడ్డవాడు వీడి కోపం ఎక్కువ వాడి కోపం తక్కువ ఇంత బేకార్ సమాచారం ఇదే కానీ మరొకలేదు ఎందుకు ఎవడేడు పాడు ఏడుస్తుంది ఎవడు ప్రారం మనం బంధువులోనే మన భ్రమ ఎవడు ఎవడికి బంధువు కాదు ఒకే ఒక బంధువు ఉన్నాడు ఊరికే శ్లోకాలు వల్ల వేస్తారు తప్ప తత్వం తెలుసుకోరు త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ అదే తత్వమశ అదే బంధువు ఆత్మైవ హ్యాత్మనో బంధువు అదొక్కడే బంధువు కాబట్టి ఈ బంధువులు వీళ్ళని సంతోషపడుతూ ఉండడం లేకపోతే వాళ్ళు సంతోషపడకపోతే మనం కంగారు పడడం ఇదంతా వేస్ట్ వాళ్ళకి కావాల్సింది ఏదో వాళ్ళకి ఇచ్చేసో దండం పెట్టేసి వదిలేస్తే మంచిది వీలేడు అంటే వాళ్ళ దాన్ని వాళ్ళు ఉంటారు బంధువుల గురించి తెలుసుకోవాల్సింది ఏముంది ఇంకేం మిగిలిననే తెలుసుకోవడానికి బంధువుల గురించి అనవసరం డబ్బు గురించి అనవసరం రాజకీయం అనవసరం ఇంకేమిటి తెలుసుకోవాలి ఏమీ తెలుసుకోర్లేదు ఏదైనా వాటిని తెలుసుకోవాలా అక్కర్లేదా కదా మనుషుడు బ్రహ్మని తెలుసుకోవాలి అదే తెలియదగ్గది బ్రహ్మ ఒక్కటే ఇంచేతనే బ్రహ్మకి జ్ఞేయము అని పేరు అటువంటి జ్ఞేయమైన ఎందుకని దాన్నే ఎందుకు తెలుసుకోవాలి పరమార్థ సత పరమార్థంగా ఉన్నది మీరు రజ్జు తెలుసుకోవాలండి పామునేం తెలుసుకుంటారండి ఒకడు రజ్జుని చూశాడు చూసి పాముని భ్రమపడ్డాడు దాన్ని వర్ణించడం మొదలుపెట్టాడు ఈ పాము రెండు తలాల పాము అలా అలా చెప్తామంటే చూడు మామూలు ఒక్క తల పాముకి అయితే తోక సన్నగా ఉంటుంది దీనికి తోకాను తల ఒకే ఒకే నిడివిలో ఉన్నాయి కాబట్టి ఇది రెండు తలల పాము ఓకే ఇంకా ఏమిటి ఈ పాముకి చిన్న చిన్న కూసములు ఫైబర్స్ ఉన్నాయి అంటే ఏమన్నా ఎక్కడైనా పాముకి ఫైబర్స్ ఉంటాయా పాము ఎలా ఉంటుంది స్లైమీగా స్మూత్గా ఉంటున్నాయి ఫైబర్స్ ఇలాగా ఇలాగ ఈ ఫైబర్స్ అంటే ఫైబర్సే అవి ఉంటాయా కూసాలు ఉంటాయా పాముకి ఉండవు కదా కాదు ఈ పామున్నాయి ఈ వర్ణనికి ఏమైనా సారం ఉన్నదా ఈ వర్ణనకి మనం చేసే జగత్తు యొక్క వర్ణన అట్టిది ఎందుకంటే జగత్ అక్కడ వాస్తవంగా లేదది అది కనబడేది తప్ప దృశ్యమే తప్ప అది అక్కడ వాస్తవం కాదది బ్రహ్మది దాన్ని ఏం వర్ణిస్తారు దాంట్లో తెలుసుకోవాల్సింది లేదు తెలుసుకోవలసినది సత్యమేదో అది పరమార్థ సహ్మ అది తెలుసుకోవాలి సరైతే బ్రహ్మను తెలుసుకుందాము మనం ఆత్మ ఆత్మని ఎందుకు గోలపెడతావు అంటే చూడు ఆత్మనా అభిన్నం ఆ బ్రహ్మ ఆత్మయే బ్రహ్మణా అభిన్నం అని ప్రత్యక్షతే కథయంతి అని చెప్తున్నారు ఎవరు చెప్తున్నారండి బ్రహ్మవిధ బ్రహ్మవేత్తలు చెప్తున్నారు అంటే విద్వాంసులు ఆత్మజ్ఞానుల యొక్క అనుభవం అండి సో వాళ్ళు అలా చెప్తున్నారు ఇప్పుడు ఏమండి ఆత్మజ్ఞానము ఆత్మస్వరూపాన్ని తెలుసుకోండి మీరు అంటే తెలుసుకుంటారండీ కంగారే ఉంది కొంచెం టైం పడుతుంది కదా ఎవరు చెప్పారు టైం పడుతుందని ఎవరు చెప్పారు మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం కోసం మీరేం వేచి ఉండక్కర్లేదు మీరు ఇప్పుడే ఇక్కడే మీరు ఆల్రెడీ ఆత్మస్వరూపాన్ని ఆత్మస్వరూపులై ఉన్నారు మరి అయితే మీరు చేయాల్సిందేమిటి యు హుక్ అండ్ అీ మీరు ఆత్మవిచారం చేసి లోతుగా పరిశీలించాలంటే మీరు మీరు లోతుగా పరిశీలించి చూసుకోవాలంతే చూసుకుని ఆత్మధైన్యాన్ని విడిచిపెట్టాలి నేను నేను అంత పరబ్రహ్మనా అంతటి వాడిని ఇంతటిలోకి నాకు అంతటి జ్ఞానం వచ్చేస్తుందా నేను అంతటి వాడిని కాదు అంటే ఇదొక దైన్యం ఆత్మధైన్యం ఆత్మధైన్యాన్ని వదిలిపెట్టాలి సో యుక్ ఎట్ యువర్ సెల్ఫ్ అంటే ఆ ఇమోషనల్ ఇమోషనల్ లెబైరింతన్ అంటారు చాలా కాంప్లెక్స్ ఇమోషన్స్ ఉంటాయి లోపల అవన్నీ చూసుకుంటూ కూర్చోమని కాదు యు లుక్ ఎట్ యువర్ ఓన్ ఇన్నర్ బీయింగ్ ఆ సద్రూపంగా మిమ్మల్ని మీరు చూడడం అభ్యాసం చేయండి అవును నేను ప్రశ్న అడిగితే చెప్పండి మీరు ఉన్నారా ఉన్నాను మీరు ఉన్నారని మీకు తెలుసా తెలుసు మీరు ఉన్నారని మీకు తెలియడంలో ఆనందం ఉందా అయిపోయింది ఐ ఆమ్ ఐ నో దట్ ఐ ఆమ్ అండ్ ఐ లవ్ టు బీ అండ్ ఆల్సో టు నో కదా సత్ చిత్ ఆనంద ఇది మీరు కాదనరా కాదనగలరా మీరు ఉన్నారా అంటే నేను లేను అని చెప్పగలరా మీరు ఉన్నారని మీకు తెలుసున్నా అంటే తెలియదు అని చెప్పగలరా నేను ఉన్నానంటే నాకు అదేం పెద్ద ఆనందంగా లేదు అని అనగలరా ఎందుకంటే ది లవ్ టు బీజ్ ది మోస్ట్ ఫండమెంటల్ లవ్ ఇల్లు కట్టుకుంటున్నాడు ఐ లవ్ మై హోమ్ అంటాడు దాని అర్థం వాడు వాడికి తెలీదు వాడు ఏమనుకుంటున్నాడు అంటే హోమ్ని లవ్ చేస్తున్నాను అనుకుంటున్నాడు నో హీ లవ్స్ టు బీ అండ్ ఐ లవ్ మై హోమ్ అన్నది రిఫ్లెక్టెడ్ లవ్ అది వీడి బీయింగ్ని ఇంటితోటి ముడిపెడతాడు నేను ఉన్నాను ఉండడం ఇష్టపడతాను కానీ మరి ఉండడానికి ఇల్లు కావాలి కదా కాబట్టి ఇల్లు నాకు ఇష్టము కాబట్టి ది లవ్ ఆఫ్ హోమ్ ఈస్ ది లవ్ టు బీ నాకు కొడుకు కావాలి అంటాడు ఎందుకని ది లవ్ ఫర్ సన్ ఈజ్ ది లవ్ టు బీ కాబట్టి మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోండి ఇప్పుడే తెలుసుకోండి దీనికోసం ఐ షుడ్ యు వెయిట్ కానీ ఒక కండిషను కల్పనలనన్నిటినీ అవతల పారేయాలి సర్వకల్పనావర్జితం కల్ప నేను వీడి ఫేట్ని నేను ఇప్పుడు మన పిల్లల భవిష్యత్తుని మనం నిర్మాణం చేయగలము ఇది వాస్తవమా కల్పన కల్పన ఎందుకంటే మనం ఇప్పుడు మొక్క పాతారు మొక్క పాతితే దీన్ని నేను పెంచుతున్నాను అంటాడు మీరు పెంచుతారా అది పెరుగుతుందా అది పెరుగుతుందా కాబట్టి ఈ కల్పనలన్నిటినీ విదిలిపెట్టేయాలి అలాగే నేను వీళ్ళందరికీ జ్ఞానబోధ చేస్తున్నాను నేను గురువుని వీళ్ళందరూ శిష్యులు కల్పన మేము శిష్యులం ఆయన గురువు కల్పన అల్టిమేట్గా ఆ కల్పనని కూడా వదిలిపెట్టాలి సకల కల్పనలని ఆ కల్పనని లాస్ట్లో వదిలిపెట్టాలి చివరికి ముందే వదిలిపెట్టి కూర్చోక్కర్లేదు అక్కడ శిష్యులు ఉన్నారా సరే అయితే ఆ కల్పన వదిలిపెట్టేద్దా అది లాస్ట్లో వదిలిపెట్టాలి అన్ని కల్పనలో అయ్యాక దాన్ని వదిలిపెట్టాలి నాట్ వెరీ బిగ్నింగ్ మొత్తానికి వదిలిపెట్టాలి తర్వాత ఇంకొక ప్రధానమైన సూత్రం డోంట్ రిలై అపాన్ టైం కాలం మీద ఆధారపడద్దు కాలం మీద ఆధారపడ్డారంటే మీకు తత్వం తెలియదు కాలం అంటే మృత్యు మీకు సంస్కృతంలో కాలహ అంటే అర్థం ఏమిటి డెత్ డెత్కి కాలహ అని పేరు వాడు కాలుడు రా అంటే ఏమిటి మృత్యుదేవత కాలం అంటే మృత్యు అది కాలశబ్దానికి కూర్చు అని అర్థం బికాజ్ టైమ్ ఈజ్ డెత్ ఊరికేదో అర్థం ఉందని కాదు టైమ్ ఈజ్ డెత్ తర్వాత ఇంకోటి ఆత్మజ్ఞానం కోసం ఎవడైతే వెయిట్ చేస్తాడో వాడు ఆత్మజ్ఞానం అవడు వాడు మీరేమనుకోకండి వాడు చచ్చిపోతాడు వెయిట్ చేసి వాడు ఏమవుతాడు చచ్చిపోతాడు హు సో ఎవర్ వెయిట్స్ డైస్ వెయిట్ చేస్తూ ఉంటాడండి ఏమవుతాడు వాడు he dies people wait don't wait for self knowledge because by waiting one dies so don't rely upon time eppudu kuda waiting is death life is now and now only life is not a uh, waiting ఒకడేమంటాడు నాకు ఈ దశ ఉందండి ఇది రెండు వేల పదహారులో పోతుంది అంటాడు హీఈ్ వెయిటింగ్ హీఈస్ ఇన్ ద గ్రిప్ ఆఫ్ డెత్ లైఫ్ రెండు వేల పదహారులోనా ఇప్పుడా నా వెయిట్ ఈస్ వెయిటింగ్ ఈస్ డెత్ కాబట్టి ఎప్పుడు కూడా ఆత్మజ్ఞానం కోసం వెయిట్ చేయకూడదు తర్వాత కాలాన్ని గురించే చెప్తున్నా అంటే మీకు ఆత్మజ్ఞానం కావాలనుకున్నట్లయితే డూనాట్ టాక్ ఆఫ్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ డోంట్ టాక్ There is no past, there is no future. Indukantai, past and future nevi, they exist in your mind only. They do not exist, really. In buddhi ande unta hai, ne saankal pun la unta hai. No past and future ne saankal pinjina pun unta hai, laipte leza. Vaati kuri inje matla di te unta hai, laipte leza. Kapate, time is the bondage, time is death. Atmanitya muktam, atmakalamunakatitam. ఆత్మ అమృతం కాబట్టి యూ చూజ్ ఇఫ్ యు చూజ్ టైమ్ యు హోజన్ రాంగ్లీ కాబట్టి బ్రహ్మ స్వరూపం తెలుసున్నవాళ్ళు ఆ విధంగా చెప్తున్నారు నహి విజ్ఞాతురు విజ్ఞాతే హె విపరిలోపో విద్య అగ్నియోష్ణవత్ ఇప్పుడు అగ్ని ఉన్నది అగ్ని ఎప్పుడు ఉష్ణమే అగ్ని ఒకప్పుడు అగ్నికి ఉష్ణం ఉంది ఒకప్పుడు లేదు అని మీరు అనగలరా అనలే అగ్ని అంటే ఉష్ణమే మీరున్నారు మీరు తెలివియే మీ స్వరూపము మీ స్వరూపం జ్ఞానము తెలివి జ్ఞప్తి మీ స్వరూపం అంటే మీరు అనొచ్చు ఒకప్పుడు జ్ఞప్తి ఇంకోప్పుడు జ్ఞప్తి కాదు అంటే ఎలాగనమాట అగ్ని ఒకప్పుడు వేడి ఇంకోప్పుడు వేడి కాదు అలాగే ఎక్కడైనా ఉంటుందా ఉండదు ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నారు మూడు బాగుంది మీరు ఏమిటి తెలివి మూడు బాగులేదు ఇప్పుడేమిటి మీరు తెలివి సుఖం ఉంది మీరు తెలివి దుఃఖం ఉంది మీరు తెలివి కోపం మీరు తెలివి కామన మీరు తెలివి అసూయ దానికి కూడా మీరు తెలివి సో మీ తెలివి అనే స్వరూపంలో ఏ మార్పు ఉండదు అది ఎప్పుడూ అలాగే ఉంటుంది ఏమంటే మీరు నిద్రపోయారు కాల స్వప్న ప్రపంచాన్ని చూస్తున్నారు మొత్తం స్వప్న ప్రపంచం అంతా కట్టకట్టే మిథ్య అని చెప్పడానికి ఎవరికి ఏం సందేహం అక్కర్లేదు కదా కానీ ఆ స్వప్న ప్రపంచం కానీ స్వప్న తెలుసుకున్న తెలివి మిథ్య కాదు ఆ తెలివి సత్యం ఆ తెలివియే మీరు తర్వాత నిద్ర నిద్రలో ఏమీ లేదు ఏమీ లేదు కానీ ఏమీ లేదని తెలుసున్న తెలివి ఉంది హాయిగా నిద్రపోయాను హాయిగా ఏమీ ఇది ఇది ఎక్స్ప్రెషన్ ఏమీ తెలియకుండా హాయిగా నిద్రపోయాను ఏమీ తెలియకుండా హాయిగా నిద్రపోయాను నేను న్యూయార్క్లో విమానం ఎక్కాను ఏదో బాగా అలసిపోయి ఉన్నాను రోజుకి వెళ్ళగానే భోజనం చేసే ఏదో పలహారం చేసేసి వెళ్ళాను ఆమె మీకు ఏంటంటే మీకు భోజనం తీసుకురమ్మని అడిగింది ఆమె నేను ఏమీ తిన్నామ్మా నాకు ఒక రసం మంచినీళ్ళు ఇవి నేను పడుకుని నిద్రపోతాను పడుకుని నిద్రపోయాడు బ్రషల్స్ వచ్చేప్పటికీ లేచా ఏమీ తెలియలేదు అటు మొత్తం అట్లాంటిక్ అంతా దాటిపోయింది ఏమీ తెలియలేదు సో ఏమీ తెలియకుండా హాయిగా పడుకునేది పోయింది ఏదో దృష్టాంతం సో ఇప్పుడు ఆ హాయి తెలిసిందా లేదా ఏమీ తెలియలేదని తెలిసిందా లేదా కాబట్టి తెలివికి లోపు లోపం ఎప్పుడూ లేదు మూడవస్థలో అయిపోయి ఇంకేం నిగలేదు జాగ్రత్త స్వప్న సుశుక్తి మీరు జాగ్రత్తలో తెలివి స్వప్నంలో తెలివి సుశుక్తిలో కూడా మీరు తెలివి నహి నహి విజ్ఞాతు విజ్ఞాతే విపరిలోప విద్యే మీరు విజ్ఞాత అంటే ఆ తెలివి మీ స్వరూపం మీ యొక్క విజ్ఞానానికి అంటే మీ ఆ తెలివి లక్షణానికి ఓ గ్యాప్ ఏమైనా వస్తుందా తెలివి లక్షణానికి గ్యాప్ వస్తుందా ఇప్పుడు నేను ఇలా తెలివిగా ఉన్నాను తెలివిగా ఉంటే ఏదో ఉపన్యాసం చెప్తున్నారు మొన్న వాళ్ళు ఒక ఆయన నిమిషాలు చెప్తానని నలభై నిమిషాలు చెప్పి ఇంకొక పది నిమిషాల్లో ముగిస్తాను అని చెప్పి ఇంకో నలభై నిమిషాలు చెప్పారు ఆయనకి నేను కరెక్ట్గా చెప్తున్నాను ఎగ్జాబరేషన్ ఏం చేయలేదు కరెక్ట్గా నేను చెప్తున్నా పదకొండింటికి సత్సంగం పదకొండం పావుకి నేను ముగించా పావు కంటే ఆయన్ని చెప్పమన్నారు ఆయన పదకొండం పావుకు మొదలుపెట్టి పన్నెండు దాకా చెప్పారు ఐదు నిమిషాలు తక్కువ పన్నెండు దాకా చెప్పారు అంటే నలభై నిమిషాలు చెప్పారు కదా ఇంకా ఐదు నిమిషాల్లో ముగిస్తాను అన్నాను ముగిస్తానని పన్నెండు ముప్పై ఐదుకి ఆయనకి టైం సెన్స్ లేదు దీని రోజు దాంట్లోకి దాంట్లో దాంట్లోకి అలా చెప్పుకుంటూ పోతాను టైం లేదు ఎనీవే నేను ఈ మధ్యలో శుభ్రంగా నేను నాకు ఒక ట్వంటీ మినిట్స్ క్యాట్నాప్ ఒకటి ఉంది ఐస్లాప్ ఆవేళ ఇంక భోజనం చేసిన తర్వాత నో క్యాట్నాప్ ఐ డి నాట్ నీడ్ ఇట్ ఎందుకంటే నేను అక్కడే కుర్చీలోనే నిద్రపోయాను నాకేమో మాట నేను శుభ్రంగా నిద్రపోయాను ఇప్పుడు గ్యాప్ ఉంది అక్కడ దెర్ ఇజ్ అ గ్యాప్ గ్యాప్ ఎలాగా నేను వింటున్నాను ఆయన చెప్తున్నారు ఆడియన్స్ అందరూ ఉన్నారు ఆయన చెప్తున్నారు ఆయన ఏదో ధోరణిలో చెప్పుకు వెళ్తున్నారు బాగా చెప్పారని అనిపించింది నేను కొంచెం శుభ దృష్టి కలవాడి ఏదో ఒకటి సంస్కృత మిస్టేక్స్ ఉన్నాయి తప్ప బాగా చెప్పారు దాన్ని నా మాత్రం మిస్టేక్స్ ఈ రోజుల్లో ఈ వ్యాకరణం అంతా వల్లించి మనం ఇలా తయారయ్యాం కానీ లోకల్లో అంత పర్ఫెక్ట్గా వాళ్ళు లేరు ఏదో చెప్తున్నారు కొంచెం గుడికి బారెడ్డి దూరంలో చెప్తే సంతోషమే ఒళ్ళేమో ఆ మాత్రం చెప్పాడే సంతోషమే కానీవే సో తెలుగు ఆయన చెప్తున్నారు నేను తెలుగుగా ఉన్నాను ఆయన అలా చెప్తున్నారు నిద్ర పట్టింది నిద్ర వస్తుంటే నేను ఆపుకోను ఐ అలా ఇట్టు ఓవర్ మీ ఐ సరెండర్ మళ్ళీ ఎప్పుడు నిద్రకి సరెండర్ అయిపోవాలి దాన్ని కంట్రోల్ చేసి ప్రయత్నం చేయకూడదు సో ఐ సరెండర్డ్ నేను నిద్రపోయాను మళ్ళీ ఒక ఇరవై నిమిషాల తర్వాత తెలివి వచ్చింది ఆయన ఇంకాలో చెప్తున్నారు ఇప్పుడు దెర్ ఈజ్ అ గ్యాప్ దెర్ ఈజ్ అ గ్యాప్ కదా ఆయన ఏం చెప్పారో నాకు తెలీదు ఇద్దరికి ముందు ఏం చెప్పారో విన్నాను తర్వాత తెలిసింది ముందు తెలిసింది తర్వాత తెలిసి మధ్యలో గ్యాప్ ఉంది గ్యాప్ ఆఫ్ వాట్ గ్యాప్ ఆఫ్ మైండ్ నాట్ గ్యాప్ ఆఫ్ ఆత్మా కాబట్టి ఆ తెలివికి గ్యాప్ కాదు అది మరి ఏం తెలియలేదు కదా అంటాడు దీని ప్రశ్నోపనిషత్తులో ఉంది ప్రశ్న మరి ఏం తెలియలేదు కదా ఏం తెలియలేదు కదా ఇప్పుడు ఏం తెలియలేదు కాబట్టి అది తెలివికే గ్యాప్ అని మనం ఎందుకు అనుకోకూడదు అంటే చూడు కిటికీలోంచి బయటకు చూస్తున్నారు బయటకు చూస్తుంటే అన్నీ తలుపు మూసేశారు ఏమీ కనపడలేదు మళ్ళీ తలుపు తెరిచారు అన్నీ కనపడుతున్నాయి ఇప్పుడు ఏ దేనికి గ్యాప్ అది తెలియబడేవి లేకపోవడం అనే గ్యాప్ప లేకపోతే తెలివియే లేదనే గ్యాప్ప తెలియబడేవి లేవు అది గ్యాప్ అక్కడ అలాగే జాగ్రత్త వ్యవస్థలో తెలియబడేవి ఉన్నాయి తెలివి ఉంది నిద్రపోయే మధ్యలో ఈ గ్యాప్లో తెలియబడేవి లేవు ఎందుకంటే తలుపు వేసేసాం కనుక తలుపు అంటే మనస్సు మనస్సు అనే తలుపు వేసేసారు కాబట్టి తెలియబడేవి లేవు తెలివి ఉంది తెలివిందని ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుందంటే మళ్ళీ తలుపు తీయగానే అని కనపడ్డాయి కదా తర్వాత ఏమీ తెలియలేదని తెలిసింది కదా అందులో ఏమీ తెలియకపోవడం చాలా హాయి ఏమీ తెలియకపోవడం చాలా హాయ్ అది తెలిసింది కదా ఇప్పుడు అనస్థిషియా ఇస్తారు ఎందుకని ఏమీ తెలియదు అది అపే అది అభీష్టం ఏమీ తెలియదు ఇంక వాడు ఏం కోసుకున్నా ఏమేసినా మనకేం తెలియదు తర్వాత నిద్రపోయింది మనిషి ఏమీ తెలియకుండా ఉండడాన్ని ఇష్టపడతాడు ఎందుకంటే అస్తమాను మనస్సల్లా చలనంలో క్లేశం ఉంటుందన్నమాట కాబట్టి ఆ గ్యాప్ ఏదైతే ఉందో నిద్రావస్థలో మనకి అనుభవానికి గ్యాప్ అనుభవానికి వస్తుంది ఆ గ్యాప్ ఇట్ ఈస్ ది గ్యాప్ ఆఫ్ మెమొరీ ఇట్ ఈస్ ది గ్యాప్ ఆఫ్ మైండ్ ఇట్ ఈస్ ది గ్యాప్ ఆఫ్ సెన్సార్గన్స్ ఇట్ ఈస్ ది గ్యాప్ ఆఫ్ బాడీ ఇట్ ఈస్ ది గ్యాప్ ఆఫ్ జగత్ బట్ ఇట్ ఈజ్ నాట్ ద గ్యాప్ ఆఫ్ జ్ఞానం ఆత్మస్వరూపంలో గ్యాప్ కాదు ఆత్మస్వరూపం తెలివంతే అగ్ని ఉష్ణవత్ అగ్నికి ఇప్పుడు మంట అారిపోయిందంటే కట్టే అగ్ని ప్రకటం కాకుండా ఉందంతే అగ్ని ఉష్ణవత్ అగ్ని ఎప్పుడూ ఉష్ణంగానే ఉంటుంది ఒకప్పుడు ఉష్ణంగా ఉండి ఇంకొప్పుడు ఉష్ణంగా లేకుండా అయిపోయి అనేది ఉండదు విజ్ఞానమానందం బ్రహ్మ బ్రహ్మ ఇప్పుడు ఇక్కడ ఆ కొటేషన్స్ అందాం సత్యం జ్ఞానం ఆనందం బ్రహ్మ అనంతమ్మనుందా ఆనందం అనుందా ఆనందం అనుందా అనంతమ్మనుందా అంటే అదే కరెక్ట్ ఇత్యాది అంటే ఈ శృతులు ఎందుకు వచ్చేసారంటే ఎవరిన నిజమే మీరు తెలివి దాంట్లో డౌట్ ఏం లేదు ఎవళ్ళు కాదనరు కదా నేను తెలివి మీరు తెలివి తెలివి నేను నేను తెలివి ట్రూ కానీ నేను బ్రహ్మను ఎలా అవుతాను బ్రహ్మంటే సర్వజగత్కారణం బ్రహ్మ కదా నేను బ్రహ్మను ఎలా అవుతాను తెలివిని అయ్యాను బ్రహ్మను అవుతాను అంటే చూడు నీకు ఎలా అవుతావో నేను తర్వాత చెప్తాను నీకు శృతియందు ప్రమాణ బుద్ధి ఉన్నదా ఉన్నది మరి వీళ్ళందరూ వైదికులే కదా వేదం వేదం ఉంటారు ఏమన్నా వేదం అనడం ఓ ఫ్యాషను మీకు తెలుసు అది వేదం అంటాడు ఓ ఫ్యాషను ఆ వేదంలో ఏముందో తెలియదు ఇప్పుడు ఒక ఆయన వేద పాఠశాల పెట్టారు మేము నాతో అన్నారు వేద పాఠశాల పెట్టి మే మేము ఇదంతా చేస్తున్నాం అని నేను పైకి అనలేదు మీరు ఎంత వేదం తెలుసుకున్నారు అని అడుగుదామని నోటిదాకా వచ్చి నేను అనలేదు ఇప్పుడు వేద పాఠశాల ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుందంటే రైతు ల్యాండ్ బాగా డబ్బు సంపాదించి మెడికల్ కాలేజీ పెట్టినట్టుంటారు డబ్బు ఉంది కాబట్టి మెడికల్ కాలేజీ పెట్టాడు తప్ప మెడిసిన్ గురించి ఆయనకేం తెలీదు అంతా తెలియక్కర్లేదు పెద్దలు తెలుసు మెడికల్ కాలేజీ పెడితే అదో కొంత శోభగా ఉంటుంది ఈ వేదం అలాంటిది ఉరికే వేదం వేదం వేదం అండమే కానీ వేదం గురించి తెలుసున్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఈ వేదం అనేవాళ్ళలో ఇప్పుడు వేదసభ చేస్తారు వేదసభ గురించి నన్ను అడగండి నేను చెప్తున్నా మీరు మరి ఏమనుకోకండి నేను ఇలా చెప్తున్నాను నిన్న మోహమాటంగా చెప్తున్నాను మీరందరూ పెద్దలు అర్థం చేసుకోగలరనే ఒక సద్ సద్బుద్ధితో చెప్తున్నాను వేదసభ చేస్తారు ఈ వేదసభ ఎవళ్ళు చేస్తారు ఆ ఊళ్ళో ఆ జమీందారు ఒక ఆయన ఉంటారు ఆయన దగ్గర పాపం ధనం ఉంటుంది దాతృత్వం కూడా ఉంటుంది ఆయన చేస్తారు వేదసభకి వేద పండితులు వస్తారు ఈ వేదసభ చేసిన ఆయనకి వేదం గురించి తెలియదు ఈ వేద పండితులకి వేదం గురించి తెలియదు తెలియదు అంతే వేదం గురించి తెలుసున్నవాడు ఒకడు ఉంటాడు వాడు ఆ దరిగాపులకు వాళ్ళు పిలవరు వాడిని పేదసభకి పిలవరు ఒకవేళ వెళ్ళాడు అనుకోండి అక్కడ కూర్చుంటే వీళ్ళు మంత్రాలు చెప్తూ ఉంటారు వాడికి తెలుస్తూ ఉంటున్నా మంత్రాలు ఇట్ ఈస్ మై వేదం గురించి సమగ్రమైన అవగాహన సమగ్రం మాట అలాంటి పట్టండి అసలు ఒక బర్డ్ సైడ్ వ్యూ కూడా చాలా తక్కువగా తెలుసుకుంటారు ఎప్పుడైనా మీరు స్వామి వివేకానంద పుస్తకాలు చదివితే తెలుస్తుంది ఆయన చెలికేస్తాడు బట్ ఆయనకి తెలియంది లేదు ఈ మోసం వ్యాకరణం తెలుసు వేదం తెలుసు అన్నీ తెలుసు ఆయన మాట్లాడడం ప్రారంభిస్తే నిర్మోహమాటంగా మాట్లాడేస్తారు ఆయన చెప్పిన మాటే నేను చెప్పాను నేను నిన్న ఈవేళ వివేకానంద పుస్తకం చదివాను రెండు రోజులు వివేకానందమే పడ్డా ఆయన చెప్తున్నాడు ఇవన్నీ సో అని వే సో వేదముందు ప్రమాణ బుద్ధి బుద్ధ వేదం వేదం అన్నాం కాదు వేదముందు ప్రమాణ బుద్ధి ఉంది కదా ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే మాకు వేదం అంటే చాలా ఇష్టం ఓకే మీరు ఏం చేస్తారు అంటే వేద పండితులకి సత్కారం చేస్తారు